పరిషుధమైందేవా ప్రేమ నమ్మకమైన రాజా నీకే వందనాలు తండ్రి ఈ యొక్క దినా నా ప్రభు ప్రేమించి రక్షిస్తున్నందుకు వందనాలు ప్రభు ఒక దినాన్ని చూడలేక ప్రభు ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు తండ్రి ప్రభు పొందండి వాక్యం చేత మాట్లాడండి తండ్రి నీకు వందనాలు తండ్రి వాక్యం చెప్పేటప్పుడు ప్రభ శ్రద్ధగా వినాలా ప్రభా తండ్రి వాక్యం పట్ల మేము జీవించాలా ప్రభా తండ్రి మరో హృదయాలలో ఉండ ఉండడానికి సహాయం చేయండి తండ్రి మంచి తెలివిని జ్ఞాన నివేకం తెచ్చండి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీదించమని నజరైన వేసి పరిశోధన తండ్రి ఆమె નીવે ના જીවිතాన નિнди પોવાલી નાલો ના નીદ પ્રેમા પોંગી પોવાલી નીવે નીવે હે ચલે હે ને ને ને તગાળી નીવે ના જીවිතాన નિнди પોવાલી નાલો ના નીદ પ્રેમા પોંગી પોવાલી યેશયા યેશયા યેશયા నీ శ్యా నీవే నివే నివే హెచ్చలే నిని నినే తగ్గాలి నివేన దేవితాన దింది పోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగి పోవాలి నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణంలో నీ శాంతి మార్గములో మీదు చాడల్లో కాంతి కిరణములు నీ శాంతి మార్గములో తెలువను మోయాలి సువార్త చాటాలి తెలువను మోయాలి సువార్త చాటాలి I am so paralyzed, now to the ground. My dress for two feet is full. My dress for twoounds you лет time. I am so Lusty and lovely. Even though my dress loved me, it was a good one. Even though my dress loved me, नीवे नीवे एचचाले ने ने नि तगली नीवे ना देवी काना दिंदी पोबले ना मन नीद प्रेमा पोंगी तो वारि हरवरी कालमलो ई कोता कालमलो अंत कालमलो नी सान्निधि कावाली हरवरी कालमलो నీవే నీదే నెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి ఏ సయ్యా ఏ సయ్యా ఏ నీవే నీవే నేనే నేను తగ్గాలి నీవే నా జీవిత నిండిపోవాలి నాలో నా నీ ప్రేమ పొంగిపోవాలి నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణంలో నీ శాంతి మార్గంలో నిదు నీడల్లో నిదు జాడల్లో కాంతి కిరణంలో నీ శాంతి మార్గంలో పిలువను మోయాలి సువార్త చాటాలి పిలువను మోయాలి సువార్త చాటాలి నీరాక కోసమేనే వేచి ఉండాలి నీ చేతి నీ దాగి ఉండాలి నీరాక కోసమేనే వేచి ఉండాలి చేతి నీడల్లోనే తాగి ఉండాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి కడవరి కాలంలో ఈ కోతాకాలంలో అంత్యకాలంలో నీ సన్నిధి కావాలి కడవరి కాలంలో ఈ కోతాకాలంలో అంత్యకాలంలో నీ సన్నిధి కావాలి కన్నీరుల ఖాళీ గుండెలు మండాలి కన్నీరుల ఖాళీ గుండెలు మండాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి నిదురచున్నావారు వెన్ను తట్టాలి చల్లారే నా వేడి పుట్టాలి నిదురచున్నావారు వెన్ను తట్టాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవేసాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీడు ప్రేమ పొంగిపోవాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవేసాలి నేనే నేనే తగ్గాలి ంగిపోవాలిస్టర్ థ్యాంక్ యూ పరిశుద్ధురా నమ్మకం కలిగిన మా ప్రియ పనిలోకి తండ్రి ఎస్ఐ మీ నామానికి ఎంత వందాలు స్థితిలో స్తోత్రాలు ప్రభావ తండ్రి ఇదిగోనైనా గడిచిన కాలం మీ ఉచిత ఉచితమైన కూప్పులో కాచి కాపాడి విధానాన్ని బట్టి మీకు ఎంతో తండ్రికి గోనైనా ఈ రీతిగా ప్రభ అయా మిమ్మల్ని స్థుగించడానికి అయా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో అందునారు ప్రభా తండ్రికి గొనైనా మరి ఇప్పటి వరకు పాటల్లో ప్రారంభంగా మీరు మయం పొందారని నమ్ముతున్నాం తండ్రి దగ్గనైనా వాక్యాన్ని కూడా వివరించుకోబోతుండగా ప్రభా మీ మాట నా నోట్ల నుంచండి ప్రభ నా ద్వారా ప్రభ మరి మీరు మాట్లాడి ప్రభ ప్రతి ఒక్కరిని బలపరచమండి అయ్యా మీరే మయం పొందమండి మా నాదుని మీ ప్రియ కుమారునైనా యేసు ద్వారా ఈ మనలు అడిగితే ఆలోచిస్తున్నాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చుకోకుండా పోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఒక ముళ్ళు నేను అత్యధిక అత్యధికముగా హెచ్చిపోకుండా పోకుండా నిమిత్తము నన్ను నలుగుట్టకు నన్ను నలుగుడ్డకు సాత్ని యొక్క దూత ఉంచబడను అది నా ఎద్దరు నుండి దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని ఇక్కడ పౌరు గారు ఆయనకున్నటువంటి ఒక ముళ్ళు గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ ముళ్ళు దేనికి సాదృశ్యం ఏంటంటే ఈ ముళ్ళు అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక సిలువ లాంటిది అనుకోవచ్చు ఈ ముళ్ళు దేనికి సాధృష్ ఒక శ్రమకు అనుకోవచ్చు ఒక ఇబ్బందికి బాధకి అనుకోవచ్చు అయితే ఈ ముళ్ళు గురించి హోషియా గ్రంథంలో ఏం చెప్పబడుతుంది అనంటే హోషియాలో హోషియా రెండు ఆరులో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం హోషయా రెండు హోషయా రెండు దీంట్లో ఏం చెప్తున్నంటే ముండ్ల ముండ్లు ముండ్లకు ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఈ హోషియా గ్రంథంలో రెండో అధ్యాయంలో ఆరో వచ్చనంలో మనకి వివరిస్తూ ఉంటారు ఈ ముండ్లు ఒక అడ్డుగా నిలుస్తున్నాయి ఏ విషయంలో అడ్డుగా ఉంటాయి అని ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితం సాగిపోయేటప్పుడు ముందుకు వెళ్ళే క్రమంలో అది కొంచెం డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో ఏమవుతుంది అనేది ఇది ఒక ముళ్ళుగా కనపడతా ఉంటుంది ఎక్కడో చుట్ట ఆటంకాలు ఎక్కడో చుట్ట ఇబ్బందులు కనుక్కోకుండా ఉండవు మనం ముఖ్యంగా మనం చూస్తే ఏదైనా ఒక విశ్వాస జీవితంలో చాలా ఆసక్తితో ముందు కనుక వెళ్ళిపోతా ఉంటే మనం వెళుతున్న క్రమంలో ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి ఏదో రకమైనటువంటి శ్రమలు కలుగుతూనే ఉంటాయి ఆ శ్రమలను బట్టి ఒక్కొక్కసారి మనం వెనుదిరిగే పరిస్థితులు వస్తాయి వెన్నుదిరిగే పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం లెక్క చేయకోకుండా ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలమో అప్పుడు మాత్రమే మనం మన ముందు పరుగుని మనం కడముట్టించగలం లేదంటే ఆ పరుగు పనిలో మనం గెలవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఏమలా ఉంటుందో ముండ్ల దాని మార్గములకు అడ్డుగా వేదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును ముండ్ల దాని మార్గములకు అడ్డుగా వేదును ముండ్ల కంచె అంటే ఏదైనా దేనికి వేస్తారు అనంటే ఒక్కొక్కసారి ఆ ముండ్ల కంచి అనేది ఫెన్షింగ్ గా వేసుకుంటారు ఒక్కొక్కసారి అది కాపలాగా వేసుకుంటారు కానీ విశ్వాస జీవితంలో మనకు కలిగేటువంటి ఈ ముండ్లు ఎట్లా ఉంటాయి అని అంటే విశ్వాస జీవితానికి విశ్వాసం లేని జీవితానికి ఇది ఒక అడ్డుగా ఒక అడ్డుగా ఇక్కడ కనబడతా ఉంటుంది కాబట్టి ఈ ముండ్లను ఎప్పుడైతే మన జీవితంలో ఎప్పుడైతే ఈ ముండ్లను ఈ శ్రమలను ఈ ఇబ్బందులను ఎదురు మనం ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడు జారిపోకుండా ఉన్నారు అందుకే వాక్యం ఎన్సి వస్తుందంటే శ్రమ నేను కృంగిన కృంగితే చేతగాని వాడిని అవుతానేమో చేతగాని వాడిని అవుతానే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఏదైనా ఆపద కలిగినప్పుడు ఏదైనా శ్రమ కలిగినప్పుడు మనకు కలిగినటువంటి ఆ వేదనలో ఆ బాధలను బట్టి మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు చాలా విషయాలు ఈ లోకానుసారంగా చూస్తే చాలా మంది ఆ వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలు లేదంటే వాళ్ళ ఆశలు ఎట్లా ఉంటాయనంటే ఏదైనా బెనిఫిట్ జరిగితే ఏదైనా వాళ్ళ ఆశ కావాలని కోరుకుంటే అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఆ ప్రార్థన రావడం కానీ లేదంటే ఏదైనా ముందుకు లేదంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఒకవేళ జరగలేదు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే జరగలేదు కదా అందుకని ఆగిపోతాం చాలామంది ఇప్పుడు ఉదాహరణకు ఎవరి సంగతో కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మా సంగతే మాట్లాడుకోవాల్సి వస్తే చాలా మంది మమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే మీరు అయ్యా ప్రార్థనకి వెళ్తున్నారు కదా మరి మీకు కార్యం జరగలేదు కదా మీ ప్రార్థనకి వెళ్తున్నారు కదా మరి మీకు దేవుడు ఏం చేశాడు వాటన్నిటికీ ముందు ముందు మనం వాటన్నిటికీ ఆ ప్రశ్నలన్నిటికీ ముందు ముందు మనం సమాధానాలు వింటాం అయితే ఈ పౌరులు గారు ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒక ముళ్ళు గురించి ఒక శ్రమ గురించి ఒక శిలువును ఆయన మోస్తూ ఉన్నారు అది మోస్తూ ఆ శ్రమ గురించి ఆయన దేవుని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంటే ముమ్మారు ప్రభువుని వేడుకుంటేని అన్నారు అది ఎవరు పెట్టారు అనంటే దేవుని వల్ల కలిగింది కాదు సాతానం వల్ల కలిగింది ఏ విధంగా చెప్పగలం సాతానాలు కలిగింది అని అంటే ఏబు గ్రంథంలో ఏ దేవుడు ఏమంటాడనంటే నా భక్తుడైన ఏగుని మీరు నువ్వు చూసావా యథార్థవంతుడు న్యాయవంతుడు అనే నేను అంటే సాతాను ఏం సమాధానం చేద్దంటే ఆయన చుట్టూతను కంచి వేసేవా కదా బానే ఉంటాడులే ఆయన చుట్టూతను కంచి వేసేవా కదా బానే ఉంటావులే అని ఉంటాడులే అని అయితే దేవుడు ఎంత ధైర్యంగా చెప్తాడో చూడండి దేవుడు దేవుడు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో చెప్తారో చూడండి నేను ఇప్పుడైతే నువ్వు అన్నావు కదా నేను కంచి తీస్తున్నాను అతని విశ్వాసాన్ని పరీక్షించుకో అతని ప్రాణం జోలి వెళ్ళదు కానీ అతను నువ్వు ఏమైనా చేసుకోని అంటే ఎంత శ్రమ పడినా దేని బట్టయినా అతను ఏవు గారు ఒక్కరోజు కూడా జరిగినటువంటి అన్ని ఇబ్బందుల్లో జరిగిన జరిగిన జరిగినటువంటి అన్ని శ్రముల్లో అన్ని ఇరుకుల్లో ఎక్కడా కూడా దేవుణ్ణి ఆయన తృణీకరించిన వాడిగా దేవుణ్ణి విమర్శించిన వాడిగా దేవుడి మీద నిందమొప్పిన వాడిగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం లేనే లేదంట అదే పరిస్థితులు అంత శ్రమలు పొరపాటం మనకు గనక ఏదన్నా ఒక చిన్న విషయంలో కనుక వస్తే మనం కూడా ఏం చేస్తా ఉన్నాంటే ఆ చాలా బాధపడ్డది మాకే ఎందుకు వచ్చిందని చెప్పి విచారిస్తూ ఉంటాం అయితే దేని వల్ల జరిగింది దేవుని వల్ల జరగలేదు అక్కడ శోధించబడుతుంది శాతాను చేత యేసు ప్రభు దినాలు ఉపవాసం ఉండి పరిచయం మొదలుపెట్టబోయే రోజుల్లో ఆయన పరిచర మొదలు పెట్టబోయే దినాల్లో నలభై రోజులు ఉపవాసం ఉంటే అకస్మాత్తుకు శాతాన్ని వచ్చి ఆయన్ని దైన కొండపైకి తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకు అని చెప్పి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని ఆజ్ఞాపిస్తుంది నాకు సాగిల పొడి ఇదంతా నీకు రాసిస్తానంట దానికి సమాధానం చెప్పి బుద్ధి చెప్పి ఆ నుంచి తప్పించుకుంట ఆయన విజయం పొందగలిగారు అంటే విశ్వాస జీవితంలో సాగిపోతున్నప్పుడు ఎవరికైనా ఒక బలహీనత అనేది వచ్చింది మొన్న పరిచయం చేసేటప్పుడు ఒక ఇంటికి పోతే పాపం వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా దుఃఖంతో బాధతో చెప్తున్నారయ్యా మాకెందుకు ఈ వేదన మాకు ఒక్కగానొక్క పిల్ల ఆ పిల్ల సరిగ్గా నడవలేదండి సరిగ్గా మాట్లాడలేదు చిన్నప్పుడు ఏదో ఉమ్మన్ నింది అందుకని చెప్పి మెంటల్ గా తయారైపోయింది చెప్పి బాధపడతా ఉన్నారు తల్లిదండ్రులు మేము ఎంతో ప్రార్థన చేస్తున్నామండి మమ్మల్ని బట్టి ఎంతో మందికి ఇక్కడ పరిచర్ జరిగించబడుతుంది మమ్మల్ని బట్టి ఎంతో వీళ్ళందరికీ కూడా ఇక్కడ మేము దేవుని ప్రేమను రుచించేవాళ్ళకున్నాం కానీ మాకెందుకో దేవుడి విధంగా ఉంచాడు మేము వాళ్ళని బలపరచడం జరిగింది అయితే పౌలు పరిచర్యలో పౌలు గారి పరిచర్యలో ఏం చేశారంటే ఆయనకు ఒక ముళ్ళు ఉంది ఆయనకు ఒక శ్రమ ఉంది ఆయనకు ఒక సిలువు ఉంది ఓకే కానీ ఆయన చేసిన పరిచర్య ఎంత గొప్పగా చేశారో ఎంత బహుగా ఆ పరిచర్య ఆశీర్వదించబడిందో ఆ అనేకులకి అన్యులకి ముఖ్యంగా ఎంత బాగా ఉందనేది ఒక్క ఐదు ఉదాహరణలో చెప్పే ప్రయత్నం చేస్తాను అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఆరు నుంచి పది వచ్చినారు చదువుకుందాం వారా సంగతి తెలుసుకొని లుకయంలోని పట్టణము పట్టణము గల నుస్త్రాకును తెర్బేకును చుట్టుపట్లను ఉన్న ప్రదేశంలో పారిపోయి అక్కడ స్వార్థనం ప్రకటించుతున్నవి నుస్త్రాలో బలహీన పాదములు గల ఎప్పుడుండెను పుట్టినది మొదలుకొని కుంటి వాడై ఉన్నాడన నడవలేక కూర్చొని ఉన్నవాడు అతను పౌరు మాట్లాడుచు మాట్లాడుట విని పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నేను మరి బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగింది పౌలు ఒకే ఒక మాట అక్కడ ఎంతో కాలం నుంచి సరిగా నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక చూసి అతనికి స్వస్థ స్వస్థపరచబట్టానికి చాలా ఆసక్తిగా ఉన్నది అతను స్వస్థపరచబడాలని కోరుకుంటున్నాడు అనేటువంటి అతని హృదయ వాంచను పౌలు పౌలు ఆయనకి బిగ్గరగా ఏమి ఆజ్ఞాపించాడు అని అంటే ఒక మాట నువ్వు లేచి నిలబడమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు మొట్టమొదటిగా మొట్టమొదటిగా అతని జీవితంలో ఎంత గొప్పగా మేల్ని చూసింటాడు పౌరు గారి ద్వారా ఆ నడవలేని స్థితిలో నుంచి పరిగెత్తగలిగేటువంటి స్థితి మొట్టమొదటిగా అతను అక్కడ అతని జీవితంలో ఆ కార్యం చూసినంతకుముందు ఎంతో మంది చుట్టాలు ఉంటారు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఎంతో మంది బంధువులు ఉంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటాడు కానీ ఎవరు చేయలేని పని నడమే కష్టం అనుకున్న వాడికి నడవడం కాదు కానీ పరిగెత్తి కలిగేటువంటి కృపన్న దేవుడు పౌరు వారి ద్వారా ఆ నడవలేని స్థితిలో ఉన్నటువంటి అతనికి ఇవ్వటం మనం ఇక్కడ చూస్తాం అట్లాగే పంతొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయంలో కూడాను పంతొమ్మిదవ అధ్యాయంలో కూడాను పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే పదకొండు పన్నెండు వచ్చినారు చూస్తే మరియు దేవుడు పౌరు విశేషమైన అద్భుతంలో చేయించను అతని శరీరము శరీరముకు తగిలిన తగిలిన చేతి గడ్డలనైనను నడి కట్లనైనాను తగిలిన చేతి గుడ్డలనైనను నడి కట్లనైనను రోగులు ఎద్ధకు తెచ్చినప్పుడు రోగులు వారి వారిని విడిచి విడిచను దయ్యంలో కూడా వదిలిపోయాను పౌలు చేసినటువంటి పరిచర్య చూడండి ఇక్కడ ఏం చేశాడు పౌలు అని అంటే పౌలు ఆయన ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిపి ఎంతో విశ్వాసంతో ఉండింటేనో దేవుడు ఆయన్ని ఎంతో అభిషేకిస్తేనో ఈ కార్యం చేయలేం అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలనైనాను నడికట్లనైనాను రోగులు యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారి నుంచి నిలిచిపోయినాడు ఆయన చేతి గుడ్డ అంటే ఆయన ఖర్చు తీసుకొని వచ్చిన ఆయన ఖర్చు తీసుకొని వచ్చిన ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ నడిన కట్టు దగ్గర తీసుకొచ్చు తీసుకొని వచ్చినా కూడా ఏం జరిగిందంటే అది ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గృహాలలో ఆ కార్యాన్ని చేయటం జరిగింది వారిని బట్టి ఎంత సేవ జరిగించబడిందో ఆ తీసుకొచ్చుకున్న వాళ్ళు అంతర్థులు ఆగి కదా ఖచ్చితంగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి బంధువులకి వారికి వీరికి అందరికీ చెప్పి ఆ సంతోషకరమైనటువంటి విషయాలను ఎంతో గొప్పగా వారు చేసి ఉంటారు అతని శరీన్ తెచ్చినప్పుడు రాహుల్ విడిచిపెట్టి విడిచిపోయి పోయినాయి అంట దెయ్యాలు కూడా వదిలిపోయి అంట ఇవి రెండింటినీ ఆయన పరిచర్లలో చూస్తాం అట్లాగే పదహారు వచనంలో కూడా పదహారు వచనంలో కూడా ఒక అద్భుత చేసి ఉంటారు పదహారులో పదహారు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళి చుండగా దెయ్యము పట్టినదై చేత తను యజమానులకు బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది ఆమే పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీరు మీరు మీకు రక్షణ మార్గము ప్రచురి ప్రచురించు వారై కేకలు వేసి చెప్పారు ఆమె అలాగూ అనేక దినములు చేయించుండగా చేయించుండను కనుక పౌరు వ్యాకులు పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని ఏసు క్రీస్తు నాము నా ఆజ్ఞాపన చూస్తున్నానని ఆ దెయ్యంలో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఎప్పుడైతే పౌలు ఆ విషయాన్ని గమనిస్తాడో ఆ చిన్నదాని దగ్గర నుంచి ఆ దెయ్యము వెళ్ళిపోవటం అనేది చూస్తాం ఈ విధంగా ఆయన ఐదు చోట్ల మనకు తెలిసినంత వరకు మంచిగా చనిపోయిన వాళ్ళని సైతం లేప లేపబట్టం అనేది పౌలు గారి పరిచర్యలో చూస్తాం అంటే పౌలు గారి పరిచర్యలో ఎంతో విశ్వాసమైనటువంటి విశ్వాసమే నమ్మదగినటు జనమందరూ దృష్టిని ఆకర్షించే విధంగా జనమందరూ వాళ్ళు కళ్ళతో చూసి వాళ్ళ చెవిలతో విని విన్న సంగతుల్లోనూ అనేక సందర్భాల్లో గుంపులు గుంపులుగా వాళ్ళు మాట్లాడుకునే విధంగా జనం మధ్యలోనే జరిగించి పెట్టినటువంటి కానీ ఇన్ని అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఎన్నో అద్భుతాలు ఆయన పరిచర్యలు చేసిన ఆయనకు ఒక ముందుని ఆయన ఒక బలహీనతను ఆయన ముందు మనం చూస్తా ఉంటాం ఇరవయో వచనంలో ఇరవయో ఇరవయో అధ్యాయంలో ఇరవయో అధ్యాయంలో ఏడు పన్నెండు ఏడు దిగ్రీ పన్నెండు దాకా చూస్తే ఆదివారం మేము రొట్టె విరుచుతకు కూడినప్పుడు పౌలు మరి నాడు వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపంలో అప్పుడు ఐతుకు అను నొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాల నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వాడే ఎత్తబడింది పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణము ప్రాణము అతనితో అతనిలో ఉన్నదని వారికి చెప్పింది అతడు మర్లా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరము వారు వారు బ్రతికిన ఆ చిన్నవాణాని తీసుకొని వచ్చినప్పుడు వారు విశేష ఆదరణ కలిగి విశేషమైన ఆదరణ కలిగింది ఇక్కడ చనిపోయిన వారిని సైతం పౌలు గారి పరిచర్యలో బ్రతికించడం అనేది చూస్తాను ఇన్ని చేసిన పౌలు గారి జీవితంలో ఒక చిన్న ఒక చిన్న ఇబ్బందిని చూస్తూ ఉంటాం ఒక ఆటంకాన్ని చూస్తూ ఉంటాం కానీ పౌలు గారు ఈ ఆటంకాన్ని బట్టి ఆయన పరిచర్యలో గాని విశ్వాస జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ సాక్ష్య జీవితంలో కానీ ఎక్కడా కూడా వెనుదిరిగినటువంటి సందర్భాన్ని మనం చూడం దాన్ని మరిచిపోయి ముందుకు వెళుతూ ఉంటాడు ఎంతో మంది గురించి ప్రార్థన చేసి ఉంటాడు ఎంతో మంది గురించి ప్రార్థన చేసినప్పుడు చేతులు మరి ఆ కార్యం జరిగించబడింది వ్యక్తిగతంగా ఆయన జీవితంలో వ్యక్తిగతంగా ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆ ముల్లుని చూడండి దాన్ని బట్టి ముమ్మారు ప్రార్థన చేశాడు మూడు ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు చాలించి సమాధానమిస్తూ ఉంటాడు దశలోని మొదటి దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ పద్దెనిమిదవ రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది కాబట్టి మేము మీ యొద్ధకు రావెళ్ళనని ఇంటిమి పౌలును నేను పలుమార్లు రావాలనని ఇంటిమి కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచను చూడండి మన జీవితాల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక సాంతానికి వెళ్ళాలి ఏంటంటే ఏదైనా ఒక సర్వీస్కి వెళ్ళాలి అంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి పరిచర్ చేయాలి అనంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలి అనంటే టైం పర్మిట్ చేయకపోవటం నాకెందుకో రిపీటెడ్ గా ఇక్కడ వాకింగ్ చెప్పాలి అని అనుకుంటే చుట్టుపక్కల ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రేయ ఈ రోజు కూడా ప్రేయర్ ఉంది రవి బ్రదర్ ఫోన్ చేసి అన్నా ఈ రోజు ప్రేయిర్ ఉంది చుట్టుపక్కల మా ఇంటి అనుమాలే ఉంది ఎవరితో డెత్ యానివర్సరీ జరుగుతూ ఫస్ట్ డెత్ యానివర్సరీ బాగా విపరీతంగా మైకిలు పెట్టారు నేను చెప్పలేకపోవచ్చాము పరిస్థితి ఏంటి అని అంటే పర్లేదు బ్రదర్ బయట కన్నా వచ్చి చెప్పండి అని అని అంటే ఎక్కడ పరిచయ విషయంలో కానీ ఎక్కడన్నా ఎవరి దర్శించే విషయంలో కానీ పలుమార్లు మనం ప్రయత్నించినా ఒకసారి మనం అనుకున్న వెంటనే వెళ్ళలేకపోవచ్చు ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి అనుభవాలు పరిచర జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు అన్ని సందర్భాలు ఇట్లా ఉండకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనకు ఎదురయ్యే పరిస్థితి అట్లాగే ఇక్కడ కూడా పౌలు గారు అక్కడికి వెళ్ళాలి అని ఆ సంఘాలను బలపరచడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డప్పటికీ కూడా ఏమైంది అని అంటే అక్కడికి సాతాను అడ్డుగా మారింది వెళ్ళలేకపోయారు అభ్యంతరపరిచిన కాబట్టి మేము ఎదురు రావాలని ఇంటిమి పౌలును నేను పలుమార్లు రావాలని ఇంటిమి కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచిన పై దాంట్లో మేము శరీరం బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసీనను మనసును బట్టి మీ దగ్గరే ఉండి మిగులు ఆపేక్షతో మీ ముఖములు చూడవాలని మీ ఎక్కువగా ప్రయత్నం చేసి అనే విషయాన్ని ఆ తెసలు సంఘానికి రాస్తున్నటువంటి మాట ఆ సంఘాలకి వెళ్ళాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే సాతాను అభ్యంతరం ఈ అభ్యంతరం అనేది దేవుని దగ్గర నుంచి రాదు కానీ సాతాన్ దగ్గరికే సాతాను వల్లే కలుగుతుంది అది ఏగు గారి ఆయన అంత శ్రమలు పాలన చేసింది దేవుడు కాదు కానీ ఆయన శ్రమలకు కారణం ఎవరు అని అంటే అది సాతానే తర్వాత ఇక్కడ పౌరు గారి జీవితంలో ఆ ముళ్ళు ఉంది అని అంటే ఎవరి ద్వారా కలిగింది అనంటే మొట్టమొదటిగా మనం చెప్పుకున్న ప్రకారం కొరింది రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కొంచెం ముందు ఏడుకు చివర ఏమైనా ఉంటుందంటే సాతాన వల్లే కలిగింది ఇక్కడ కూడా ఈ సంఘాలకు వెళ్ళి పరిచయ చేయాలని ఆశపడినప్పటికీ కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని అంటే అది దానికి కారణం ఏంటి అని అంటే సాతాను మమ్ముడు అభ్యంతరపరిచింది ఏదైనాగా మా నిరీక్షణ నిరీక్షణ అయినను ఆనందమైనను అత్యయ కీటమైనను ఏది మన ప్రభు ఏసు యొక్క రాకడ సమయంలో ఆయన కదా చూడండి ఆ మన నిరీక్షణ ఏదైనా సరే ఏది ఆపినా ఏమి చేసినా ఎట్లాంటి పరిస్థితులు న్నిటిని బట్టి అవన్నీ కారణాలు కాదు కానీ దేవుని రాకళ్ళు ఆ అతిశయ స్థానిక గల కారణం కానీ మన నిరీక్షలు కానీ మన ఆనందం కానీ మన అతిశయ కిరీటమైన కానీ ఏదైనా కానీ మన ప్రభుయే అయినటువంటి మాటను ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఫిలిపీన్స్ రాసిన పత్రిక ఫిలిపీన్ రాసిన పత్రిక పౌట అధ్యాయము చూద్దాం ఎలా మీరు నా ఎందు చూసినట్టు నటియు నా ఎందున్నదని మీ ఇప్పుడు వినిచున్నటియు పోరాటము మీకును కలిగినందున క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షంన మీకు అనుగ్రహించబడిను శ్రమ అనేది పడటం అనేది అది ఖచ్చితంగా మంచిదే అనుకోవాలి కాబట్టి శ్రమ వచ్చింది కదా అని చెప్పి దాన్ని అడ్డుగా దాన్ని సాగుకుగా పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే అక్కడితో మన ప్రయాణం కానీ మన పరుగు కానీ ఆగిపోవడానికి వీలు లేదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాప్యం చేస్తా ఉన్నాడు పైన ఇరవై ఎనిమిది వచ్చిన అట్లు మీరు బెదరుకుంటుట వారికి నాశనము మీకు రక్షణను కలుగుట కలుగు ననుటకు సూచనది ఇది దేవుని కలిగినదే అనే మాటను జ్ఞాప్యం చేస్తాడు ఇక్కడ ఏంటి మన పోరాటం ఏంటంటే ఈ రోజు పౌలకి ఏదైనా ఇబ్బంది జరిగిందవచ్చు పౌరికి ఒంట్లో ఉన్నటువంటి బలహీనత ఏదన్నా ఉండొచ్చు లేదంటే ఆయన పోరాడుతున్నది ఈ శరీర సంబంధులతో లేదంటే ఆయన పోరాడుతుంది ఈ సాతానుతో అనేటువంటి విషయాన్ని నాపం చేస్తూ ఇది మీకు కూడా రావచ్చు నా గురించి ఇప్పుడు వింటున్నారు కదా నా గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా వినిచున్నటువంటి పోరాటం మీకును కలిగి ఉన్నందున పిలుస్తున్నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఈ విశ్వాస పోరాటంలో మనం గెలుస్తాం మనకి మనకి మన పక్షాన్ని దేవుడే ఉన్నాడు అనేది మనం విశ్వసిస్తూ అంతేగాక ఆయన పక్షాలను శ్రమపడము ఆయన పక్షాలను మీకు అనుగ్రహించబెట్టలేము ఆయన పక్షంలో మనం శ్రమపడుట ఆయన గురించి శ్రమపడ్ట మనం వాక్యం వాక్యం విత్త విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ పరిచయం చేసే విషయంలో కానీ దేంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటి నుంచి ముందుకు వెళ్ళిపోయి ఆటంకాన్ని ఆతంకంగా చూసుకోకుండా దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మన పక్షాన దేవుడు మరి కార్యం చేసేవాడిలాగా ఉన్నాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన కొట్టుకున్నట్టు నేను నేను పోట్లాడుతు లేదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టు ఉన్నాయి పోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటుంది శరీరాన్ని నలగొట్టుకుంటాడు ఆల్రెడీ ఆయన శరీరంలో ఒక ఆపదు ఉన్నప్పటికీ ఆయన శరీరంలో ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ దాన్ని ఆ బాధను ఆ బాధగా కాక ఆ బాధను ఒక ఆ పరిస్తూ మోసుకున్నట్టు ఆ బాధను మోసుకుంటూ ఒక ఆ శ్రమను అనుభవిస్తూ ఇంకా శరీరాన్ని నలగొట్టుకొని ఏ విషయంలో కూడా ఆయన శరీరాన్ని చుక్క పెట్టుకోవడం విషయంలో కానీ ఆయన కంఫర్ట్ జీవితాన్ని చూసుకోకుండా ఆయన ఏం చేసుకుంటున్నాడంటే ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఎందుకంటే నేను భ్రష్డనైపోదునేమో అని నా శరీరము వలన శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటుంది శరీరాన్ని లోపరుచుకున్నట్టు నలగొట్టుకొని ఒకవేళ పాత రోజుల్లో కనుక చూస్తే ఏదైనా ఆ ఈ వాహనాలన్నీ కూడా ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఒకవేళ ఎడ్లు బండ్లు కానీ గుర్రపు బండ్లు కానీ ఇవి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే అది మాట వినటం కోసం లేదంటే ఒక ఏనుగు స్వారీ చేసేవాళ్ళు కానీ వీటన్నిటిని మాట వినటం కోసం ఏం చేసేవాళ్ళంటే వాటికి ఒక కళ్ళి పెట్టేవాళ్ళు అంటే ఆ శరీరానికి ఒక శ్రమను పెట్టేవాళ్ళు పెట్టి దాని నుంచి వాళ్ళు లోపరుచుకునేవాళ్ళు దాన్ని మొత్తాన్ని లోపరుచుకొని ఎంత పెద్ద అది జంతువు అయినా అది పెద్ద ఎంత పెద్ద ఇదైనా దాన్ని ఒక చిన్న కళ్ళంతో దాన్ని దాన్ని స్వాధీనపరుచుకునే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు ఆ ప్రయాణంలో ఎక్కడ కూడా వాళ్ళ నడిపేవాడు వాడు వాడి ఇష్టం ఏంటో అభిష్టం ఏంటో తెలుసుకొని దాని ముందుకు వెళ్ళే విధంగా దాన్ని లోపరుచుకునేవాడు చిన్న ముళ్ళుని పెట్టి మనం కూడా మన మన శరీరాన్ని నలగొట్టుకొని ఏ విషయంలోనైనా మరి అతిశయపడకోకుండా ఏ విషయంలోనైనా మనం దేవునికి వ్యతిరేకంగా పోకుండా దేవునికి ఆయాసకరమైన ఏమీ కూడా లేకుండా ఉండేలాగా ఏదో ఒక శ్రమను దేవుని వల్ల కలగకపోయినా మనకు మనమే మన శరీరాన్ని నలగొట్టుకొని దేవునికి ఆ ప్రశ్నత్వం నుంచి దూరమైపోయి దేవుని దేవునికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని ఇక్కడ పౌన్ గారి జ్ఞాపకం చేస్తూ ఆయనకున్నటువంటి అనుభవాన్ని మరి ఆయన చేసినటువంటి పనులను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు గాలికి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాలిని ఎవరు కొటరు కొడితే దానికి ఎక్కడ దెబ్బ గాలిని ఎక్కడా ఎవరు ఇచ్చే లేదు కొట్టినట్టు కాదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తరువాత నేను భ్రష్ట ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనై పోదిలేము అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకుంటుంది ఒకవేళ ఎదుటి వాళ్ళకి ఏమైతే చెప్తామో ఎదుటి వాళ్ళకి ఏమైతే మనం ప్రకటిస్తామో ఆ ప్రకటించిన దానికి భిన్నంగా మనం లేకుండా ఒకవేళ దానికి వ్యతిరేకంగా మనం లేకుండా అంటే చెప్పేదో ఒకటి మన సాక్ష్య జీవితం సరిగ్గా లేకుండా మనం ఎంత చెప్పినా మనం ఎంత బాగా ఉన్నా అది మంచిది కాదు కాబట్టి ఒకవేళ చెప్పిన దా ఉండకుండా ఉండలాగినా ఆయన ఏదైతే చెప్పారో ఆ దాన్ని తగినట్టుగా ఉండడం కోసం ఆయన నలగొట్టుకున్నాడు అంటే ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవటంలో ఎంతగా భయంకరంగా ప్రయాసిపొందాడు బయట ఆయనకై ఆయన కొంత ఆ శరీరాన్ని శరీరం మాట వినకోకుండా అతను శరీరం మీద కంట్రోల్ అనేది పౌలు గారు తెచ్చుకున్నారు పైగా దేవు సాతాను కూడా ఒక ముళ్ళుని ఆయన లోపల పెట్టింది ఈ రెండు కారణాలు ఇతనికి ఇతనై పౌలు గారు ఇతని శరీరాన్ని ఇతను నలగొట్టుకున్నా చాతాను ముళ్ళు పెట్టినా ఇక్కడ ఏది కూడా దేవుని పరిచర్యలో కానీ ప్రేమలో కానీ ప్రకటించే విషయంలో కానీ దీంట్లో కూడా ఏ వెలుదిరిగి వెళ్ళటం అనేది మనం చూడడం గమనించం కీర్తనలు రాసిన కీర్తనలు కీర్తనలు యాభై చూస్తే ఒక కీర్తనలు యాభై పదహారు కీర్తనలు యాభై పదహారు భక్తిహీనులతో దేవుడిట్లు శ్రవిచ్చుతున్నాడు భక్తిహీనులు అంటే వాళ్ళలో ఏంటి అనంటే వాళ్ళ అసలు భక్తి లేకుండా పోలేదు అని కాదు ఉదాహరణకు దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే ఏమంటామంటే కొంచెం రక్తం తక్కువగా ఉంది అని అంటే ఏం చేస్తారు ఆ రక్తం పట్టడానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ అందించడం జరుగుతుంది అట్లా ఇక్కడ ఏంటంటే ఏం తక్కువగా ఉందంటే భక్తిహీనత వాళ్ళ దగ్గర భక్తి అనేది తక్కువగా ఉంది ఉండాల్సినటువంటి లెవెల్లో భక్తి లేదు ఆ భక్తి తక్కువగా ఉన్న వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడతాడంటే భక్తిహీనంతో దేవుడి ఇట్లు సెలవు నా కట్టడలు వివరించటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించ వచించేదేమి చూడండి ఈ రెండు మాటలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో ఒకవేళ భక్తిహీనత అంటే మనకు కలిగినటువంటి ఆ శ్రమను వల్ల మనకు కలిగినటువంటి ఆ ఇబ్బందుల వల్ల దేవుణ్ణి ఎక్కడైనా తృణీకరించి మనం దేవునికి ఎక్కడైతే దూరం అయిపోతామో అప్పుడు ఆటోమేటిక్ గా భక్తిహీనత అనేది మన జీవితాల్లో ప్రవేశించినట్లు ప్రవేశించిన వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే నా నిబంధన నీ నోట వశించేదవేమి నా కట్టడలు వివరించటకు నీకేం పని దేవుని పని చేయడానికి మనకు అర్హత లేవు ఆయన వాక్యం చదువుకోవడానికి కానీ ఆయన ధ్యానించడానికి కానీ ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు మనం మనం తలుచుకోవడానికి కూడా యోగ్యత లేదు అంతగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో భక్తి ఉన్న వారితో భక్తిహీనలతో ఈ భక్తిహీనతనంగానే అనిలు అనుకోవడానికి లేదు భక్తి ఎవరిలోనైతే కొదువుగా ఉందో అంటే అయ్యా నేను ఏంటమ్మా ఈరోజు పరిచర్ ప్రార్థులు రాదు అంటే చాలా సాకులు చెప్తూ ఉంటారు తర్వాత చాలా సాకులు చెప్తూ ఉంటారు ఆ మా భాస్కర్ గారి సరిగ్గా వాక్యం చెప్పట్లేదనో లేదంటే నాకేదో చుట్టాలు వచ్చారనో లేకపోతే ఆరోగ్యం బాగాలేదనో లేదు వెళ్ళబుద్ధి లేదు వెళ్ళబుద్ధి కాలేదనో నేరసంగా ఉందను ఏదో ఒక కారణం ఏదో ఒక రాష్ట్రం ఏదో ఒకటి చాలా చాలా చాలా చాలా చాల సాకులు చెప్తూ ఉంటారు అంటే ఎంత బాధ కలిగినా పౌరు గారి పరిచర్యలో ఏది కూడా ఆటంగా మనకి అనిపించలేదు స్వార్థను ప్రకటించే విషయంలో ఎప్పుడు కూడా ఆయన వెలుదిరగలేదు మనం కూడా నేర్చుకోవాల్సిన జీవితం నుంచి న్ ఏంటంటే మన జీవితాల్లో ఎన్ని ముళ్ళున్నాం మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని శ్రమలు ఉన్నాం మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆపదలు ఉన్నాం వాటన్నిటి నుంచి మను దేన్ని కూడా సాకుగా చూపించుకొని దాని నుంచి ఏది కూడా మనం అడ్డుగా అడ్డంకుగా చూపించుకొని దేవుని ప్రేమ నుంచి మన మనమే దూరపరుచుకోవడానికి వీల్లేదు పౌలు గారు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి పౌలు గారు ఆయన చేసినటువంటి పరిచర్యలో చాలా అద్భుతాలు చేశాడు ఆయన పరిచర్యలో చనిపోయిన వారు తిరిగి లేకపోయారు ఆయన పరిచర్యలో మరి ఆ నడవలేని వారు బాగుపడ్డారు చూపు లేని వారు పొందుకున్నారు ఆయన పరిచర్లో చాలా చాలా మంచి మంచి సంఘటనలు ఎన్నో జరిగి ఎంతగా ఏంటంటే ఒకవేళ ఆయన నడికట్టు కానీ ఆయన చేతి రుమాల చేతి గుడ్డ గుడ్డ కానీ ఏదన్నా తీసుకొని వెళ్తే ఆ తీసుకెళ్ళిన వాళ్ళ ఇళ్లలో మరి ఎంతో బాధలు శ్రమ నుంచి విడిపి విడుదల కలిగిన వారి మనం చూస్తాం ఆ ఇళ్ళలో దేయాలుంటే పోయి వాళ్ళెళ్ళలో ఉంటే స్వస్థపరచపట్టం చూసాం అంతగా బహుగా విస్తారంగా ఆయన సేవ చేశారు ఆయన అంతగా ప్రార్థించారు అంతగా దేవుడు కాపుదలు ఆయనకు అంతగా దేవుడు అభిషేకించారు అంతగా ఆయన శ్రమ పడ్డాడు ప్రకటించే విషయంలో ఎంతో ఎంతో ఎంతో ఆయన వేదనను అనుభవించాడు ఆయన శ్రమను అనుభవించాడు ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు నేను ఒకసారి ఓడ పగిలిపోయింది ఒకసారి ముమ్మారు నేను దెబ్బలు తిన్నాను తర్వాత ఒకటి తక్కువ ముప్పై కొరడా దెబ్బలతో కొట్టబడ్డాను ఇట్లా ఎన్నెన్నో ఆయన కలిగినది కానీ వాటన్నిట్లో ఏది కూడా ఎన్ని ఎందుకు చేశాడు అని అంటే స్వార్థం ప్రకటించడం కోసమే దేవుని ప్రేమను కనపరచడం కోసమే అనేకులకి ఆయన వెళుతూ అనేకుల్ని వెలిగించేవాడిగా ఉండడం కోసమే ఎన్నో సంఘాలను స్థాపించాడు ప్రతి ఒక్క సంఘాన్ని హెచ్చరిస్తూ వచ్చాడు బుద్ధి చెప్తూ వచ్చాడు గద్దిస్తూ వచ్చాడు బలపరుస్తూ వచ్చాడు వారిని ఆదరిస్తూ వచ్చాడు అట్లా ఎవరిని వ్యక్తిగతంగా ఒక మనిషిని కానీ వ్యక్తిగతంగా ఒక సంఘాన్ని కానీ వ్యక్తిగతంగా చుట్టుపక్కల ఉన్న వారిని కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన కరపత్రికగా మారబడ్డాడు ఆయన బట్టి ఆయన మాట వింటున్నాడు ఆయన మాటలు వినపడ్డే ఆయన బట్టి ఆయన పెరుగుతున్నాడు అక్కడేదో అక్కడేదో మీటింగ్ జరుగుతుంది అక్కడేదో జనం జనం అందరూ కూడుకుంటున్నారు ఏంటంటే అనేకులు రోగ్రస్తుల వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు దేయాలను పట్టిన వాళ్ళు అనేకులు ఆ ప్రాంతానికి వచ్చి విడుదల పొందుకోగలిగారు మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవం కనీసం చనిపోబోయే ముందు ఆఖరిలోనైనా అలాంటి జీవితాన్ని కరిగి ఉన్నారు కాబట్టే ఎవరు అనలేని మాట పౌల పౌలే చెప్పాడు ఏమన్నాడంటే క్రీస్తుని పోలు నేను నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోండి అని కానీ ఆయన పన్నెండు మంది శిష్యుల్లో అంత బాహాటంక అంత ధైర్యంగా ఎవరు కూడా ఈ మాట నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను అనే మాటను వారెవరు చెప్పలేదు కానీ మంది చూడండి పౌలు గారు గట్టిగా చెప్పగలిగాడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను మీరు నన్ను పోలు నడుచుకోండి అనే మాటను ఆయన మాత్రమే చెప్పగలిగాడు అయితే ఎంత శ్రమొచ్చిన ఎంత ఇబ్బంది కలిగిన ఆ ఇబ్బందులు శ్రమలు మనకి అవి శిలువులా మారిన వాటిని బట్టి విశ్వాస జీవితంలో వెనుదిరిగిపోవటం ఆగిపోవటం పడిపోటం అనేది జరగకూడదు అనేది పదే పదే అయితే కాకరగా ఒక మాట ఏంటి అని అంటే గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఏమనటుతో చూద్దాం మేము స్రేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములలో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించటానికి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు మరియు నీ వశము పడకుండా పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టిన ఈ నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకున్నాము చూడండి వాళ్ళ ముగ్గురు దానియలు గ్రంథంలో ఆ షడ్రత్ దశక్ అభిక్త అభినికో ఈ ముగ్గురు వాళ్ళ ముగ్గురిని ఆ బొమ్మకు సాగిల పడి మొక్కపోతే పెద్ద మంటను వేసి ఆ అగ్నియగుండంలో పడేస్తే రాజుకి ఏమి సమాధానం చెప్తున్నారు చూడండి మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడివి గల ఈ అగ్నికుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించకు సమర్థుడు ఆయన మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం మమ్మల్ని తప్పించగలిగింది ఆయన ఒక్కడే కాదు అని చెప్తూ నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము అట్లాగే ఉంటాం మా మనసును మార్చుకోము అని వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు అగ్నిలో వేసినప్పటికీ కూడా ఆయన ఆయన్ని వాళ్ళు స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉంటే రాజుకి అక్కడ ముగ్గురు నేస్తే నాలుగో వ్యక్తి ఎలా వచ్చాడని చెప్పి ఆశ్చర్యపోయి చూసేటువంటి పరిస్థితి వాళ్ళని బట్టి తర్వాత రాజు కూడా మాట చూస్తాం ఆఖరిగా వ్యవహాన్ రాసిన తప్పిక తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చింది ఆయన మార్గం పోర్చుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనిషి కనపడను ఆయన శిష్యులు బోధకుడా వీడు గురుడివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశను వీడు వీడా వీని కన్నవారా అని ఆయన నడుగుగా యేసు వీడైనను వీరి వీరి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవులు క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడ్డటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను ఇప్పుడు బ్రతికినంత కాలం ఆ గురుడితనాన్ని ఒక సినువుగా వేసుకుంటూ పోతున్నాడు దానికి కారణం ఏంటంటే అతనైనా పాపం చేయలేదు అతని కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని దేవుని ప్ర దేవుని క్రియలు దేవుని క్రియలు దీని ఎందుకు ప్రత్యక్షపడటై దేవుడు అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాడు దేవుణ్ణి ఆరోధించగా ఉంచటం కోసం దేవుని యొక్క దేవుణ్ణి ఓడేవారిలాగా దేవుణ్ణి ఆయన కార్యాలను జనం స్వీకరించే వారిలాగా ఉంచటం దేవుడు ఆ పని అంటే ఈ ముళ్ళున్నా ఈ శ్రమం ఉన్నా ఈ ఇబ్బందులున్నా ఏమున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో కానీ సాక్ష్య జీవితంలో కానీ ప్రార్థనా జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఏ కారణం చేత నేను వెన్నుదిరగటం మంచిది కాదు ఏవు గారు కూడా అంత శ్రమ అంత శ్రమ అంత ఇబ్బందులు వచ్చిన ఆఖరి మూమెంట్లో భార్య నువ్వు నీ నీ నీ నమ్మకత్వాన్ని ఇక విడిచిపెట్టవా నీ యథార్థతను నువ్వు ఇక విడిచిపెట్టవా అంటే ఏమాట అన్న కూర్చోండి ఆ యథార్థత కనుక విడిచిపెడితే నీకు ఈ శ్రమలన్నీ కదా ఆ యథార్థతను ఇంకా విడవకుండా ఉందివా నువ్వు దేవుని నామాన్ని దూషించి చావరాదా అని ఉన్నప్పుడు వెర్రిదా లాగా నువ్వు మాట్లాడద్దు అని చెప్పాడే ఏ విషయంలో నేను ఏ పొరపాటు చేయలేదు ఆయనకు ఉన్నటువంటి ముళ్ళు ఎంత ముళ్ళు కాదు ఆయనకు వచ్చిన అంత ఎంత శ్రమ కాదు ఎంత శ్రమను అనుభవించాడో ఎంత వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి ఆస్తిపాసులు ఎంతో విలువైన సంపదను బాగుట్టుకున్నాడు కడుపును బుడ్డ పుట్టినటువంటి బిడ్డలను బాగుంటుకున్నాడు తర్వాత ఆయన స్వతహాగా ఆయనకు కలిగినటువంటి శ్రమ ఆయన ఆయన ఆయన ఒంటికి ఆ కృపులు పుండ్లు వాటిని బట్టి ఎప్పుడు వాటన్నిటిని బట్టి ఎక్కడ కూడా ఏవో పాపం చేయలేదు కానీ పైగా అతని స్నేహితుల గురించి ఎప్పుడైతే ఏగు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో అప్పుడు నుంచి ఆయన జీవితంలో ఒక మెరాటం జరిగింది అప్పటి నుంచి ఆయన ఆశీర్వదించబడ్డాడు అప్పటి నుంచి ఆయన నాకు ఈ శ్రమ కలిగింది కదా నాకు ఈ వేదన ఉంది కదా ఈ శోధన ఉంది కదా నా నేను ఇంకెవరి కోసం బ్రతకాలి నేను ఇంకెవరి కోసం ఈ పరిచర్ చేయాలి ఇంకెవరి కోసం నేను ఎవరు నమ్ముకోవాలి అనుకుని కనుక ఉండుంటే ఏమైంది లేదో కానీ ఆయన అట్లా అనుకోలేదు పరిస్థితుల్లో కూడా ఆయన యథార్థతున్నాడో లేదు విశ్వాసాన్ని విడవలేదు దేవుని ప్రార్థించటమో అనుకోలేదు ఎంత గొప్ప ప్రార్థన చేస్తాడో నా తల్లి గారిద్ద గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే పోతాను దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవుడు నామమే మహిమ కలుగునుగా కానీ అంత నష్టం జరిగిన తర్వాత కూడా ఆయన అంత గొప్ప ప్రార్థన చేయగలిగాడు మన జీవితాల్లో మన విశ్వాస జీవితంలో ఇంతకన్నా గొప్ప ఇబ్బందులు అయితే మనకు రాలేదేమో లేని దేవుడు మనకు అంత గొప్ప సేవలు ఏం పెట్టలేదేమో కానీ కానీ కోయలు అట్లాంటి చిన్న ఉన్నా కూడా వాటిని బట్టి మనం దేవునికి దూరపరచబడకూడదు దాన్ని బట్టి దేవునికి మనం దూరం అవ్వకూడదు కాబట్టి ఆ దాఖరికి ముమ్మడు ప్రార్థన చేసినప్పటికీ మూలవాక్యంకి వచ్చేప్పటికి ఏమంటాడంటే దేవుడు నా కృప నీకు ఆ ముళ్ళు ఎంత పెద్ద ముళ్ళి అయినా ఏమి చేయదు నా కృప దానికన్నా గొప్పది నా కృప నీకు చాలు అనే మాట ఎంతో ఆదరణ ఇచ్చి బలపరిచినగా మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో విశ్వాస జీవితంలో ఏవైనా అడ్డంకులు కనుక ఉంటే వాటిని లెక్క చేయకోకుండా ముందుకు వెళ్ళేవారిలాగా మనం ఉండాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట ఒక సిలువు ఉంటుంది దాన్ని మోచుకుంటూ బరాయిస్తూ దాని దేవుని దగ్గరికి వెళ్ళేవారిలాగా ఉండదు దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జరుగుతూ ఉండాలా వ్యక్తిగతంగా నా జీవితంలో అట్లాంటివి చాలా ఉన్నాయి కానీ వాటన్నిటినీ ఏది కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళటం వల్ల దేవుడు నా జీవితంలో వ్యక్తిగతంగా ఎంతో గొప్ప కార్యాలు చేసిన వారిలాగా బట్టి దేవుడిని స్థుతిస్తూ మహిం కరుస్తూ మాటలు దేవుడి తన వెనికిలో దీవించి ఆశీల గురించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధు రోగదేవా పరిశుద్ధి రోగదేవా మీకు ఎంతో వందనాలు ప్రభా వందనాలు తండ్రి స్తోత్రం దేవా తండ్రి ఇదిగోనైనా చెప్పబడినటువంటి వాక్యాన్ని మీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి విధానైనా ముఖ్యంగా పౌలు గారి జీవితంలో ప్రభా ఆయన చేసిన పరిచర్యల్లో ప్రభా అందయ్యా మీరుండి ఎంతో బలపరిచారు ప్రభా ఆయన ఆయనకున్నటువంటి శ్రవణ బట్టి ముమ్మారు మీకు ప్రార్థన చేసినప్పుడు అయ్యా మీరు బలపరిచిన మాట నా కృప నీకు చాలా నుంచి ప్రభా అట్లాగే ఏబు గారి విషయంలో అట్లాగే గు్రుడ్డి ఆ పుట్టు గు్రుడ్డి వాడి విషయంలో ప్రభా అయా మీ కార్యములు అయ్యా మీ నామం మహింపరచబడ్డ లాగానే ప్రత్యక్ష మీరు ఉంచారు ప్రభా తండ్రి మా జీవితాల్లో ఎలాంటి ముళ్ళున్నాయో మాకు తెలియదు ఎలాంటి శ్రమలు ఉన్నాయో మేము ఎరగం అయా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అయ్యా ఒకవేళ అట్లాంటి ఉంటేనైనా వాటిని బట్టి వెనుదిరిగే వాళ్ళని కాకుండా ప్రభా అయా ముందు మాకున్నటువంటి మా ముందు ఉన్నటువంటి పరుగు వెళ్ళేవాడిలాగా టీంను మీరు ఏర్పరచుకోండి అయ్యా ఈ కేబిపిఎం టీం టీం ప్రభ బహు విస్తారంగా ప్రభా పరపరితంగా ప్రభాస్వార్థను ప్రకటించే విషయంలో వాక్యాన్ని ధ్యానించే విషయంలో అయ్యా మీ గ్రూప్లు ఉంచండి ప్రభా ఈ టీం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో ప్రభా అయా కార్యం చేయండి ప్రభా ఈ టీం ద్వారా ప్రభా విస్తారమైనటువంటి సేవ జరిగించబడలాగానే మీ గ్రూప్ను అనుగ్రహించండి ప్రతి ఒక్కరు హృదయవాంచను మీరు తీర్చి మీ నామే మీ నామహిమార్గమే ప్రతి ఒక్కరిని ప్రభు బలపరచమని స్థిరపరచమని ముఖ్యంగా ఈ దిన దేవుని ఈ దిన ఆశీర్వాదాలతో మీరు నింపమని మనాథుడు మీ ప్రియ కుమారుడినైనా యేసు ద్వారా ఈ మాటలన్నీ ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభుత్వం ఈశ్వ కృప కే మన కుటుంబంకు మన సేవలు మన ఉద్యోగులకు మనందరికీ దేవుని కృపదాకాలం ఎల్లప్పుడు చోటు అమ్మ ప్రైజ్ లోడ్ అన్నా అక్కలకు ప్రైజ్ లోడ్ బ్రదర్స్ కి ప్రైజ్